నేను నిన్న ఏదో భగవద్గీత చెప్తున్నాడు ఆయన సరే భగవద్గీత చెప్తున్నాడు నేను టీవీ ఆన్ చేసి టైం ఎంత ఉంటుంది అంత రోజంతా కలిగి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా ఉండదు ఎందుకంటే ఏమీ లేదు చూడాలి చూడాలి చూడ్డానికి ఏమీ ఆ ఇరవై ముప్పై నిమిషాల్లోనే ఓహో ఇలా ఉందా ప్రపంచంలో ఇంకో ఇన్ని విషయాలు ఆన్ చేశాను ఆయన భగవద్గీత చెప్తున్నాడు ఓన్లే మాఘపురాణం భగవద్గీత చెప్పిన వాడు కూడా ఒకడు వచ్చినందుకు సంతోషిస్తూ విన్నామని కూర్చొని వింటున్నాం అసలు ఏం చెప్తున్నారో విందాం వినదగుని ఎవ్వరు చెప్పిన ఆయన శ్లోకం చూడడం మొదలుపెట్టారు హర్ష శోక సమన్విత అని ఆయన హర్షశోక సమన్విత అని జరిగింది ఎప్పుడైతే ఆయన హర్షశోక సంబంధిత అని జరిగినాడో ఆయనకి విభక్తి జ్ఞానం లేదు సమాసం ఆయన చదువుకోలేదు సమాసపు సుమావడే ఆయన ఎరుగడు విభక్తులు ఆయనకి తెలియవు అని నాకు తెలిసిపోయి తెలియకుండా ఉంటే బాగున్నది కదా ఇంకో కొంతసేపు వినొచ్చు తెలియకుండా ఉంటే ఇంకొకటి కానీ తెలియకుండా ఉండడం నీ చేతిలో లేదు కాదే కానీ కెనాట్ కంట్రోల్ దట్ పాఫైట్ దట్ కంట్రోల్స్ యూ ఆ ప్రజ్ఞన్నది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది కానీ మీరు దాన్ని కంట్రోల్ చేయను అది ప్రజ్ఞానం బ్రహ్మది అది వెలిగిపోతూ ఉంటుంది కుక్కలో పిల్లిలో కూడా వెలిగిపోతూ ఉంటుంది మనిషిలో వెలగడానికి ఆశ్చర్యమే ఉన్నది ఈయనకి విభక్తి జ్ఞానం ఆయన ఎవరన్నది పాదుక పాయింట్ హూ ఈజ్ హీస్ నాట్ ది పాయింట్ వాట్ ఈజ్ హీ వాట్ ఈజ్ హీ అంటే ఆయనకి విభక్తి జ్ఞానము సమాసకృష్ణుడు తెలుసున్న జ్ఞానము లేదు ఇంకా ఆయన ఏం గీత చెప్తారు మనం ఏమిటో కట్టేసాం అయిపోయిందంటే అతనికి మన టీవీ పూర్తయింది ఆ పూటకి సో ఈ విధంగా సో ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆ సైలెన్స్ నుంచి ఒక సృజనాత్ మంత్రద్రష్ట ఆయన కావ్యకంఠ గణపతిని మంత్ర ద్రష్ట ఆయన ఆయన మంత్రాలను దర్శించాడు ఆ మంత్రాలు నేను చూశాను అవి నేను ఋగ్వేద మంత్రాల్లో కలిపేస్తే తేడా ఏముండదు ఈ కనాటివంటి కంటిఫిడెన్స్ మంత్రములు ఆ భావ ఆ మంత్రములు హృదయం నుంచి ఆవిష్కరించే ఆ స్థితికి వెళ్ళిపోయాడు ఆ ఇన్నర్ సైలెన్స్ యూ టూ కెన్ రీచ్ దట్ స్టేజ్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ సీయింగ్ మంత్రాసార్ అనికే ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ నోయింగ్ యువర్ స్వరూప ఒక్కొక్క ఉపాధ్యాని బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆయన మహాకవి కనుక ఆ క్రియేటివిటీ ఆ రూపంగా బయటపడింది కాబట్టి సో ఆ ఇన్నర్ సైలెన్స్లో ఒక పరిపక్వత అది మహాశాంతి దివ్య శాంతి అది సృజనాత్మకమైన శాంతి మీరు దాన్ని డిస్కవర్ చేసుకోవాలి ఎవరి బడీ హ్యాస్ టు డిస్కవర్ ఇట్ సమ్బడి ఎల్స్ కెనాట్ డిస్కవర్ it for you ఇప్పుడు మీరు గ్రహశాంతికి జపం చేయాలనుకోండి మీకు మీకు జపం చేసి టైము ఉండదు మీకు మంత్రము రాదు అప్పుడు మీరు పురోహితుల్ని మాట్లాడుకుంటే పురమాయించుకుంటే ఆయనకి ఏదో కొంత సున్ని ఇచ్చేస్తే ఆయన జపం చేసి మీకు తీర్థప్రసాదాలు ఇస్తే మీకు ఆ మీకు లభిస్తుంది కానీ ఇక్కడ అలా అలాంటి వేషాలు వేషాలు అంటారు ఆ వేషాలకు ఒక విశేషణ కూడా ఉంది వద్దు అవిశేషణ ఉంది అలాంటి వేషాలు ఎప్పుడు కుదరం ఓకే ఆ కన్వీనియస్ ఉంది చూసారా డోంట్ బ్రింగ్ దట్ హియర్ దట్ ఈస్ ది డిసీట్ అఫ్ అఫ్ రిచ్ మ్యాన్ డోంట్ బ్రింగ్ దట్ హియర్ సో ఇక్కడ ఆ సత్యాన్ని ఆ శాంతిని ఎవరికి వారు ఆవిష్కరించుకోవాలి ఇంతవరకు వచ్చాం బుద్ధం సూక్ష్మతాపాదనైన ఆల్ అఫెక్ట్ ఇక ఇంకా తర్వాత ఏముంది జ్ఞానం ఆత్మని మహత్తిని ఇచ్చేది ప్రతి యక్ష ఆ బుద్ధిని వేడిలో నియంత్రించాలి లేదా దేంట్లో విలీనం చేయాలి శాంతే ఆత్మని అని ఉంది శాంతమైన ఆత్మ ఎందు విలీనం చేయదు మహాంతంతు ఆత్మా శాంతే ఆత్మని సో ఇప్పుడు ఆ సైలెంట్ బుద్ధి మహాన్ ఆత్మా అన్న సైలెంట్ బుద్ధి చక్కగా ప్రకాశిస్తున్న బుద్ధి సంకల్ప వికల్పముల యొక్క డిస్టర్బెన్స్ లేని బుద్ధి సైలెంట్ మైండ్ అది మహాన్ ఆత్మా దానిని శాంతమైన ఆత్మయందు విలీనము చేయగలను తదిచ్చే శాంత ఆత్మే కాబట్టి శాంతమైన ఆత్మ అనే పదాలు ఎలా ఆ సందర్భానుసారంగా వాటికి అర్థం చెప్పాల్సి ఇప్పుడు ఆత్మ అనే మాట ఉందనుకోండి ఒకటే ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేహుడు మనీషిణ అన్నప్పుడు ఆత్మ అంటే దేహము అర్థం ఆ బట్టి చెప్పాల్సి కాబట్టి ఇక్కడ శాంతమైన ఆత్మ అనగా ప్రకరణవతి పరస్మిన్ పురుషే ఆ ప్రకరణంలో మనం దేని గురించి మాట్లాడుతున్నాం పురుష పర అని మాట్లాడుతున్నాం ఆ పరమపురుషుడు పరమపురుషుల్నే పురుషోత్తముడు అంటారు ఇప్పుడు పురుషాకి ముందు విశేషణం వేశారనుకోండి పరహ పురుష పరమపురుషుడు పురుష ఉత్తమ విశేషణం ఉత్తర పదకర్మధార్య పూర్వపదకర్మధార్య ఉత్తర పదకర్మధారే వేశారనుకోండి ఇప్పుడు పురుషోత్తముడు పురుషశ్చాసం ఉత్తమ దీన్ని వీళ్ళు కర్మధారణ ఏం చేస్తారంటే షష్ఠీ తత్పురుష చేస్తారు అక్కడ కర్మధారి ఉంటుంది వాళ్ళకి పరమపురుషుడు అంటే అది తత్పురుష రాదు అది కర్మధారిగానే మిగిలి ఉంటుంది కానీ పురుషోత్తముడు అనేప్పటికీ మీరు విశేషణ విశేషాలు అని ఎప్పుడైతే రివర్స్ చేశారో దాన్ని షష్ఠీ తత్పురుషం కూడా రాగచ్చు ధర్మించి అలాగా పురుషాణం ఉత్తమ పరమ పురుష దగ్గర అలా లాగలుగుతారు పరమహా పురుషాణం అని అలాంటి తృత్పురుషం ఉండదు కాబట్టి పరమహా పురుష అది కర్మధారమే కానీ పురుషాణం ఉత్తమ అని షష్ఠీ తృత్పురుషులు ఆగుతారు షష్ఠీ తత్పురుషులు ఆగేపటికీ మీకు ద్వైతం వచ్చేసింది భాష అదే మంత్రం కొంతమంది అడుగుతారు కాబట్టి అదే మంత్రాన్ని ద్వైతులు అద్వైతులు కూడా ఇలా వ్యాఖ్యానం చేశారు అది అక్కడ అదే మంత్రాన్ని మన క్రిస్టియన్ మిషనరీలు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు దాన్ని ఏముంది దాన్ని వాళ్ళు క్రైస్తు క్రిస్టియన్ క్రైస్తు గురించి సమస్య కాదు వాళ్ళకుండా ఇవాంజలిజంకే అనుకూలంగా ఆ మంత్రాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు మంత్రాలు ఏముంటాయి చిన్న చిన్న మాటలు ఉంటాయి శాంతమైన ఆత్మయందు అంటారు అదేదైనా అవ్వచ్చు ఇట్ ఎనీథింగ్ కానీ ఇక్కడ ప్రకరణంలో మటుకు శాంతమైన ఆత్మ అంటే పరమ పురుష పరమాత్మ ఆ సైలెంట్ మైండ్ని అది ప్రజ్ఞాన సైలెంట్ మైండ్ ఇస్తే ప్రజ్ఞాన ఆ ప్రజ్ఞానాన్ని ఆ పరబ్రహ్మ ఎండు విలీనము చేయుట అంటే పరబ్రహ్మరూపుడుగా మిగిలి ఉంటుట అదేలాగో చెప్పమంటారా మీకు ఆ సైలెంట్ మైండ్ ఉంటుందా ఆ మైండ్లో ఒక చిన్న వాసన మిగిలి ఉంటుంది ఏమిటో తెలిసిన ఆ వాసన దేవుడంటే ఇంకేనా ఇంకేదో ఉంటుంది ఇంకేదో అయి ఉంటుంది అనే వాసన ఉంటుంది తర్వాత దేవుడంటే సంథింగ్ డ్రామటిక్ ఉంటుంది ఇంత శాంతంగా ఉంటే అదేనా దేవుడు అంటే అంటే మరి దేవుడంటే ఏదో మహిమ ఉండాలి ఏదో గొప్ప ఉండాలి ఏదో ఎక్స్ట్రాడినరీ ఉండాలి ఈ శాంతి ఇంత కామ్గా క్వైక్ట్గా ఉందే ఇది దేవుడు ఎలా అవుతుంది అని అనుకుంటాడు వీడికి అడవిలోకి వెళ్తాడు శాంతి అనుభవానికి వస్తుంది ఆ శాంతి ఏ దేవుడు అంటే వాడికి అర్థం కాదు శాంతి దేవుడు ఎలా అవుతుంది ఆ శాంతిలో ఏదో ఫ్లాష్ రావడము ఏదో సంథింగ్ అయితే అది దేవుడు కానీ ఆ శాంతి ఏ దేవుడేమిటి ఒక వాసన ఉంటుంది వీడికి తర్వాత ఇది నేను నేను దేవుడేనా నేనేనా దేవుడు ఇదే నేనా ఇదే దేవుడా అనే సందేహం ఒక సంశయం ఎందుకంటే చిద్యంతే సర్వ సంశయా అని అన్నారు ఆ ఆ సంశయం చిన్న శంక వీడికి ఆ శంక ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన వీడు ద్వైత వాసనలతో దేవుళ్ళని ఆరాధించి ఉంటాడు ద్వైత వాసనలతో దేవాలయాలని తీర్థయాత్రలని ఇవన్నీ పెట్టి పూజలన్నీ చేసి చేసి చేసి ద్వైత వాసనతో చేస్తూ ఉంటాడు చేసి వేదాంతంలోకి వస్తాడు దా వాటిని పక్కన పెట్టి రాడు అది కూడా అట్టు పెట్టుకుని వస్తాడు ఎందుకంటే భయం దేన్ని పక్కన పెట్టాలన్నా భయమే సో చూడండి ఇంట్లో ఉండే చెత్త కయితాలను బయట పారేయడానికి మీకు పెద్ద శ్రమే ఉండదు ఈజీగా పారేస్తారు కని చెత్త కయితాలు పారాయణం కాదు విలువైన వస్తువులు కూడా ఇచ్చేయాలి దట్ ఈస్ మోర్ డిఫికల్ట్ యూ మేనేజ్ దట్ ఆల్సో యూ మేనేజ్ దట్ ఆల్సో అక్కడతో సరిపడదు మీ మనస్సులో ఉండే భావజాలాన్ని విడిచిపెట్టాలి అది యూ రెడీ ఫర్ దట్ దట్ ఇన్నర్ రెవల్యూషన్ రావాలి అది యూ రెడీ ఫర్ దాట్ నా పీపుల్ రెడీ ఫర్ ఇట్ People want to remain in the same groove, a groove. But I am going to say, I will not be able to grow this groove, I will not be able to grow this groove, I will not be able to grow this revolution. Okay? So, remain where you are. Samasarana want to be able to grow this groove. Feel like that? Khanduguru in the sea, a revolution is not. So, the point is, so, a uh, uh, uh, shanti, ఆ దివ్యమైన శాంతి ఏదిగలదో ఆ ఎరుక ప్రజ్ఞానం దేనివల్ల ఈ సర్వము తెలుస్తుందో ఆ ప్రజ్ఞానము దాంట్లో కదలికే ఉండదు ఆ ప్రజ్ఞానము అది ఏ బ్రహ్మ మీకు ఆ విధమైన నిస్సందేహముతో నిస్స నిస్సంశయముతో కూడిన అవగాహ అవగాహన దట్ అండర్స్టాండింగ్ ఈ సో డీప్ అండ్ సో స్ట్రాంగ్ అండ్ సో పవర్ఫుల్ దట్ There is no spot for you in an ayota of doubt in that. Adi Allah. Is it nippa nīra nādāna ki doubt avakā samutuna? Aham takkriya nga nipa āprajñāname brahmā. Aham brahmā smil e kādu tappā, aham brahmā smilvā anāndo. Then brahmāne nātārā anāndo aham brahmā smilvā. Dear brahmā. అనే అనే సంశయరహితమైన ఆ ప్రజ్ఞానం అదే ప్రజ్ఞానం అదే ఆ పరమాత్మ ఆ సైలెన్స్కే అదేనండి బుద్ధి యొక్క సై సైలెంట్ మైండ్ అంటే అదే ప్రజ్ఞానము అంటే అదే బ్రహ్మ అంటే కాబట్టి ఈ సైలెంట్ మైండ్ని ఆ పరమా పరమాత్మ చైతన్యమునందు విలీనము చేసుకుంటుకోగలము అది కాబట్టి శాంత ఆత్మా అంటే ప్రస్తుత ప్రకరణంలో పురుష పర పురుషాన్న పదం కింట్ సా కాష్టా సా పదాగతి అవో ఆ పురుషుడు ప్రకరణీ పరస్ పురుషే పద్యాం కాతిష్టాపేది సో ఆ పరమపురుషని వెళ్ళు ఏదైతే పర పరమైన కాష్ట కాష్ఠ అంటే అవధి యు హీచ్డ్ ది డెస్టినేషన్ సెట్ ఈ నథింగ్ మోర్ టు గో ఇంకా వెళ్ళడానికి ఏమీ లేదు ఇప్పుడు సముద్ర దర్శనానికి వెళ్ళాడు యాని వీళ్ళందరూ సముద్ర దర్శనానికి వెళ్ళలేరు సముద్రం దగ్గర సేపు ఉంటుందో ఎవడో దగ్గరికి వెళ్ళారు సముద్రం దగ్గరికి వచ్చారు అది ఇంకా ఇంకా ముందుకు వెళ్ళేది ఏమీ లేదు సముద్రానికి చేరుకున్నారు ఇంకా దేర్ ఈస్ నథింగ్ ఫర్దర్ టు గో అలాగే మీరు కూడా ఆ సైలెంట్ మైండ్ని ఆ ప్రజ్ఞానంలో అలా విలీనం చేసేసి సైలెంట్ మైండ్ అంటే దిస్ ఈజ్ ది మైండ్ దీన్ని మనం సైలెంట్గా పెట్టాలి అనే సంస్కారం ఉంటుంది దట్ ఈస్ కాల్ సైలెంట్ మైండ్ ఆ సంస్కారం కూడా డ్రాప్ అయిపోయి జస్ట్ బీ అది ఆ ప్రజ్ఞానం అది ఏ పరబ్రహ్మ దాని నుండి మీరు నిలిచి ఉండవలను దీనిని ఆ పరమాత్మను చేరుకునే ఉపాయంగా చెప్పినారు ఇప్పుడు ఏమైంది మీరు పరమేశ్వరుణ్ణి చేరుకోవాలి అంటే అంతర్ముఖులైపోవాల్సి బాగా గాఢంగా అంతర్ముఖులై ఉండాలి మీరు మీ బహిర్ముఖత్వాన్ని అలాగా ఎత్తిపెట్టుకుని పరమాత్మను చేరుకుంటాను అంటే అది వర్క్ ఈ పూజలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు ఎవరి కోసం చెప్పారంటే అది బహిర్ముఖుల కోసం చెప్పారు వాళ్ళు బహిర్ముఖులే ఉంటారు ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు రెండేళ్ల రెండు సంవత్సరాల పిల్లలు ఉంటారు వాడు ఇటు అటు ఆ రోజు జంతువులు ఉంటారు ఏదైనా కనపడితే కింద పడుతున్నారు పారెస్ట్ అది ఆ పారెస్ట్ అప్పుడు వాడి కాలిక జబ్బదగిలితే బౌదమని ఏడుస్తారు అంతే కదా పిల్లలంటే అలాగే ఉంటారు కదా ఈ సంవత్సరంలో అలాగే ఉంటారు ఈ సంవత్సరంలో అట్లుంచిటి ఇప్పటి నుంచి గంటలు వేస్తూ అల్లరి చేస్తూ ఉంటారు ప్రతిదాన్ని సృష్టిస్తూ ప్రతి దానితో సంబంధం పెట్టుకుంటూ అలా ముందుకు చుచ్చిక్కుతూ ఉంటారు ఈ లోపల ఏదో ఏదో ఒక కాలం క్రింద పడింది కాలు దెబ్బ తగిలి పిల్లవాడు ఏడించినట్టుగా వీడికి ఏదో తలకి తగిలి కాలం ముక్కి కడితే కూర్చుండి వాడి కోసం ఈ పూజలు వ్రతాలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలను అంతర్మిల కోసం కాదు కాబట్టి అది ఆరంభావస్థు ప్రిలిమినరీ స్టేట్ ఆఫ్ రైల్ చేయాలి కాబట్టి అంతర్ముఖులు ఏం చేయాలి ఈ బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మీరు శ్రవణం చేస్తున్నారండి శ్రవణం చేసుకుంటే మీరు బహిర్ముఖులా అంతర్ముఖులా మీరు ఆలోచించి మీరు అంతర్ముఖులే ఉంటారు మీరు శ్రవణం దాటి రోడ్డు మీద బహిర్ముఖత్వం ఆరంభం అవుతుంది ఇంటికి వెళ్ళిదాకా ఆ మాత్రం బహిర్ముఖత్వం ఉండాలి తప్పేంట ముఖ్యంగా కాదు మీరే నడిపే పక్షంలో మీరు బహిర్ముఖులుగానే ఉండాలి కాబట్టి ఏ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బహిర్ముఖత్వం అనవసరం అంతర్ముఖంగా ఉండొచ్చు అంతర్ముఖంగా అంటే దట్ ఫోకస్ ఇస్ అంటే మీరు ఎస్తమాను శిలాప్రతిమలా ఉంటారన్న నా అభిప్రాయం కాదు యూఆర్ ఫోకస్డ్ ఇన్ వర్డ్స్ ఔటర్ థిరీస్ కంటిన్యూ ఏది మాత్రక్కర్లా అటు స్థానంలో అవి ఉంటాయి ఈ గివ్ అప్ ఇప్పుడు పాఠం చెప్పేస్తాను నేను అక్కడికి పోతాను అంటే డైమండ్ పాయింట్ని గివప్ చేసి అక్కడికి పోతానా ఏమీ యూ డోంట్ గివ్ అప్ ఎనీథింగ్ ఏది ఉండే తోట అది ఉంటుంది డోంట్ గివ్ అప్ ఎనీథింగ్ యు నో వై దెర్ ఈస్ నథింగ్ టు గివ్ అప్ బికాజ్ యు ఆర్ నాట్ హోల్డింగ్ దాన్ టు ఎనీథింగ్ మన భ్రమ వీఆర్ హోల్డింగ్ దాన్ అనే భ్రమ తప్ప యు ఆర్ నాట్ హోల్డింగ్ దాన్ టు ఎనీథింగ్ ఆఖరికి మనం పెంచి పెద్ద చేసిన పిల్లల్ని కూడా వీ కెనాట్ హోల్డ్ ఆన్ టు దెమ్ ఎందుకంటే వాళ్ళకి రెక్కలు వచ్చేసేయంటే వాళ్ళు ఎగిరిపోతారంటే ఇంకా వాళ్ళని మనం పట్టుకున్నామంటే వాళ్ళతో పాటు సమానంగా ఎగరలేక మనం దుఃఖపడిపోవాల్సి ఉంటుంది కాబట్టి యూ గివ్ అప్ ఎవరిథింగ్ ఇన్ఫ్యాక్ట్ దెట్ ఈస్ నథింగ్ టు గివ్ అప్ కాబట్టి శాంతంగా ఉంటారు సంసార యాత్ర నడుస్తూ ఉంటుంది మీరు చేయాల్సింది చేస్తూనే ఉంటారు కానీ ఇవాళ ఫోకస్డ్ వ్యక్తిని అటువంటి అంతర్ముఖులకు మాత్రమే ఈ ఆత్మనిష్ట అనేది కుదురుతుంది కాబట్టి అది ఆ మంత్రానికి అర్థం సో మీ రథయాత్ర ఈ జాడిలో ఉండాలి అని చెప్పడం కోసం అక్కడ ఆ సాధనను చెప్పినారు తదేవ పూర్వాపరాలోచనాయాస్తి అత్ర పరపరికల్పిత్య ప్రధాన అవకాశ ఇది టాపిక్ మానవుని జీవితము రా వస్తాము అని మొదవుతుంది ఫస్ట్ వెర్జ దాంట్లో లిస్ట్ ఇస్తాడు ఇచ్చి మళ్ళీ మానవుడు పరమ పదమును పొంది పద్ధతి అని మొదలుపెట్టి మళ్ళీ ఓ లిస్టు ఈ మొదటి లిస్టు రూపకము రెండో లిస్టు ఆ రథయాత్ర అంతర్ముఖ యాత్రని వర్ణించేటువంటి లిస్టు ఈ లిస్టుని ఈ లిస్టుని మీరు మ్యాచ్ చేసుకోండి లిస్ట్ ఏ లిస్ట్ బి మ్యాచ్ చేసుకుంటే అక్కడ శరీర శబ్దము ఇక్కడ అవ్యక్త శబ్దము మిగులు ఉంటాయి సో ఇక్కడ అవ్యక్త అంటే అక్కడ శరీరం అర్థం అయిపోయింది అక్కడికి అది టాపిక్ ఈ టాపిక్లో మనిషి జీవితము ఆత్మవైపు మోక్షం వైపు వెళ్ళి విధానం చెప్పారు తప్ప ఈ జగత్తు త్రిగుణాత్మకమైన ప్రధానం నుంచి పుట్టింది అనే ప్రసక్తి ఏమి ఇక్కడ లేదు కాబట్టి అవ్యక్తం అనే మాట కనపడగానే అదిగో అది మా ప్రధానమే ఎందుకని ఎందుకంటే మా ప్రధానాన్ని మేము అవ్యక్తమనే పిలుచుకుంటూ ఉంటాము ఏదో ఎర్ర తలపాగా అనే సానుతో అంటే ఎర్ర తలపా పలన వారే ఎలా ఉంటాడంటే ఎర్రటి ఉంటాడు అంటే వీడు వెళ్ళిపోయి మొఘడు ఎవడో ఎర్ర తలపాగా ఉంటుంది వెళ్ళి వాడిని వాటేసుకున్నాడు నువ్వేనా నాకు కావాల్సింది ఎవడు కాదు కాబట్టి విన్నారా ఎర్ర తలపాగా సంతలో ఎర్ర తలపాక ఆయన ఎక్కడున్నారని అంటే సంతకు వెళ్ళాడు అక్కడ సంతలో ఆయన్ని నేను ఎప్పుడు చూడలేదు ఎలా గుర్తుపట్టాలని అడిగితే వీడు సలహా చెప్పాడు ఎర్ర తలపాగా ఉంటుంది వీడు వెళ్ళాడు సంత సంతలో ఎర్రతలపాగా ఉండేవాళ్ళు ఇంకా ఇతరులు ఉంటారండి జరుగుతుందని అదర్స్ ఇలా చుట్టుకుంటారండి ఈయన ఉప్పేసుకుంటాడు సపోజ్ ఈయన ఉప్పు బుజం మీద వేసుకుంటాడు వాడెవడో చుట్టుకున్నాడు ఎర్రదు వాళ్ళు ఉంటాయి అందరూ ఎర్రదుమాలు చుట్టుకుంటూ ఉంటారు వాడు ఎవడో ఎర్రతల బాగా కనపడింది అది మాదే అంటే ఎలా దిగుతుంది అలాగే ప్రధానం వాళ్ళ ప్రధానమే జగత్ దానికి అవ్యక్తం అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు అది కలిపి కనకూడదు కనుక ఇక్కడ మంత్రంలో అవ్యక్త అదిగో ఈ మంత్రం అంతా అనేటువంటి దృష్టి తప్పు ఇటువంటి మోసం ఇది మోసంగా మీకు మోసం చేయకూడదు ఏదో ఒక రాయడం దానికి ఎవరిదో పేరు పెట్టడం లేకపోతే పేరు వీడి పెట్టేసుకోవడం వాల్మీకి వేరు లేదా వేదవ్యాస అని పేరు పెట్టేసుకున్నాడు వేదవ్యా అలాంటి పేరు పెట్టుకోకూడదు ఇప్పుడు ఒక ఆయన శంకర భగవత్పాద అని పేరు పెట్టుకున్నాడు అలా పెట్టుకోకూడదు శంకర భగవత్పాద అని పేరు పెట్టేసుకుని ఏమో ఏమో నాలుగు మాటలు నాలుగు మాటలు రాస్తే కింద రిటర్న్ బై బై శంకర భగవత్పాద ఆ ప్రింట్ అయి ఉంటుంది ఓ వంద సంవత్సరాలు ఉంటుంది వంద సంవత్సరాలు అయితే ఒక విడిమిడి జ్ఞానము అనే పుస్తకం చేస్తాడు తీసి చూసి ఇదిగో శంకర భగవత్పాదములు అని దాన్ని మళ్ళీ జాగ్రత్తగా కంపోజ్ చేసి ప్రింట్ చేసి జనం మీద పారేస్తాడు రాసింది ఎవరంటే శంకర భగవత్పాదులు రాసేవారు అని ఉంటుంది ఈ చదివి వాళ్ళకి విభక్తి జ్ఞానం లేని వాళ్ళు చదువుతారు కాబట్టి ఇది శంకరాచార్యులు రాసింది అవతరమూ ఇది అని అంత తెలివిటట్లు వాళ్ళకు ఉండవు కాబట్టి ప్రతీదీ శంకరాచార్యులు రాసిందే అలా ఉంది ఈనాడు సాహిత్యం అంతా కూడా సత్యనారాయణ వ్రతము స్కాంద పురాణంలో కనపడదు భాగవత మహాత్మ్యం పద్మపురాణంలో కనపడదు ఎక్కడ ఉందని అంటారో అక్కడ కనపడవు ఏం చేయాలి పిచ్చుకోట ఏదో అంటే మళ్ళీ దీంట్లో ఆర్గ్యుమెంట్ ఏమిటి ఏదో వాళ్ళు భక్తి చేసుకుంటున్నారు ఏదో ఇంకెందుకు అసలు అయితే ఆ అలాగే చెబుతుందాం మరి ఇంక దాన్ని విమర్శ చేయొద్దు దేన్ని ఏ తప్పు దిద్దిపోకూద్దు కాబట్టి ఉన్నదో అలాగే చెబుతుకుందాం వెరీ కంఫర్టబుల్ ఇగ్నరెన్స్ ఇప్పుడు చీకట్లో కూర్చున్న వాడికి వెలుగులోకి వస్తే కళ్ళు పొందుతాయి చీకట్లో అరవింద్ సైజ్ కూర్చున్నాడు అనుకోండి వెలుగులోకి వస్తే ఏమవుతుంది తలు తిరుగుతుంది కళ్ళు మొండుతాయి కాబట్టి ఆ మంట అవో కళ్ళు మండుతున్నాయి అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి కళ్ళు పేసేసుకొని చీకట్లో కూర్చుంటాయి హాయిగా ఉంటుంది వస్తు కాబట్టి ఇక్కడ ప్రధానం ఉండేది ఏమి లేదా ముందు వెనక చూసుకో ఈ ప్రకరణం లేరు ఇక్కడ శరీరము అక్కడ అవ్యక్తము ఇక్కడ శరీర రూపక విన్యస్త గ్రహీతే దర్శయటి చ అదే విస్తారంగా ఇక్కడ నిరూపించబడినది సూక్ష్మం పుతదర్హత్వాత్ అయితే ఓ శంక ఒకటి మిగిలిపోయింది కాబట్టి శరీరము అవ్యక్తం ఎలా శరీరం కనబడుతోంది కదా అంటే గొప్ప తెలివిటట్లే శరీరం అంటే సూక్ష్మ శరీరం ఓకే సరిపడిందా సూక్ష్మ శరీరం ఎవరైతే కనపడటం లేదు కదా అది సూక్ష్మం తూ అనేది పూర్వపక్షాన్ని తిరస్కరిస్తుంది శరీరము అభ్యర్థనల్లాగా అని ప్రశ్న అడిగాడు అంటే ఏమన్నారు నోరు మూసుకో తూ టూ అంటే నోరు మూసుకో సూక్ష్మం సోలం అనుకుంటున్నారా చాలు తెలుగుతాం సూక్ష్మం అది సూత్రం సూక్ష్మద్దు తదర్హత్వా హేతు చెప్పాలి కదా హేతు తదర్హత్వా అదే ఆయనే చెప్తారు వృత్తం ఏక ప్రకరణ పరిశేషాభ్యా శరీరం అవ్యక్త శబ్దం న ప్రధానమితి రెండు హేతువులు చూపించారు ఒకటి ప్రకరణం ప్రకరణం ఏమిటి రథరూపక దృష్టాంతం రథరూపక దృష్టాంతంలో శరీరం ఉంటుంది తప్ప ప్రధానం ఉండదు రెండు పరిశేష పరిశేష ఏమిటి సో ఇంద్రియే పరిశేషం ఈ ఇక్కడ ఉండే రథరూపకాన్ని ఆ పరిశేషంతో మునిపెడితే శరీరము అవ్యక్తము అని తెలుస్తుంది ఈ రెండు హేతువులను బట్టి శరీర అవ్యక్తమనే శబ్దం మీకు మంత్రంలో ఏది కనబడుతుందో అది శరీరమును చెప్తుంది తప్ప ప్రధానమును చెప్పుటలేదు శరీరం శబ్దం న ప్రధానమితి ఈ విషయాన్ని పైన తేల్చడమైనది నిదం ఇదాని మాశయించకే ఈ పైన ఈ శంక లేవనెత్తబడుతోంది శంకని ఎవరిస్తాయి ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి పిల్లల్ని కూడా ప్రశ్న వేసినప్పుడల్లా వాళ్ళ మీద కోపపడకూడదు వాళ్ళు ప్రశ్నలు వేస్తారు ఎందుకంటే వాళ్ళ మనస్సులు ఇప్పుడిప్పుడే వికసిస్తూ ఉంటాయి కాబట్టి ప్రశ్నలు వేస్తారు మన మనస్సును వికసించడము మొండి బారిపోవడము ముద్ద మట్టి ముద్దలు అయిపోవడము అన్నీ అయిపోయి కూర్చున్నాం మనం కాబట్టి మనకి ప్రశ్నలు ఏముండవు ప్రశ్నలు ఏముండవు అంతా ఎలకింగ్ తీసుకో నథింగ్ ది క్వశ్చన్ అలాగే జనం ఉంటారు పెద్ద పెద్ద వయసు వాళ్ళకి ఇంకా ప్రశ్నించేటువంటి ఉత్సాహం వాళ్ళకు ఉండదు వాళ్ళు ప్రశ్నించడం మానేసి చాలా కాలం అయింది ప్రశ్నిస్తే పాపం అనేటువంటి కేటగిరీలోకి వెళ్ళిపోయారు వీళ్ళు కూడా వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు చిన్నపిల్లలు ప్రశ్నిస్తారు ప్రశ్నించినప్పుడు వాళ్ళ ప్రశ్నలను ఈ చొక్కదంట ప్రశ్నలు అని ద్రోసిపొచ్చి వాటిని ప్రేమగా మనం ఆన్సర్ చేయాలి నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను ఈ సత్సంగాల్లో పిల్లలు కొంతమంది ప్రశ్నలు అడుగుతారు ఆ ప్రశ్న కొంచెం వాడి పిల్ల వాడి ఇంటర్ఫెక్షన్ తర్వాత పరిపక్వత ఎక్స్పీరియన్స్ లేకపోవడము చేంజిషనెస్ ఉంటాయి ఆ ప్రశ్నలో వాటి అన్నింటినీ పక్కన పెట్టి వాడి కడుపులో ఏముంది అసలు వాడు తెలుసుకోవదుకున్నది ఏమిటి అని మనం ఆ ప్రశ్నని రీఆర్గమేజ్ చేసుకుని అప్పుడు మీకు అడిగిన ప్రశ్నను మీరు ఈ విధంగా అర్థం చేసుకోండి అని రీఫ్రెష్ చేసుకుని ఇప్పుడు క్వశ్చన్ అప్పుడు రిప్లై చెప్పాలి అంతేకాని దాన్ని త్రోసిపుచ్చరా ఇక్కడ ఒక శంకని లేవనెత్తుతున్నారు ఏమిటా శంక కథం అవ్యక్త శరీరస్య కాబట్టి శరీరాన్ని పట్టుకుని అవ్యక్తము అని మీరు నిర్దేశిస్తుంటే ఆ అవ్యక్త శబ్దములకు యోగ్యమైన వస్తువు అయి ఉండాలి శరీరం కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును నిర్దేశించేప్పుడు దానికి యోగ్యత ఉందో కదా సో ఇప్పుడు టేబుల్ను చూపించి మహారణ్యంలో పృథుల నుంచి పుట్టినటువంటి ఆ ప్రాణశక్తి అలా మొదలుపెట్టకూడదు కాబట్టి ఏంటంటే సమ్ గుడ్ ఇన్ పీస్ ఇటీస్ కాబట్టి అక్కడ యోగ్యత చూసుకుందా కాబట్టి సో ఇప్పుడు గంగా సీసాలో గంగా నది తీసుకొచ్చి సీసాలోనూ శ్రీ మహావిష్ణువు యొక్క పాదంలో నుంచి పుట్టి స్వంతలో వృధాకి నదిగా ప్రవహించి భూలోకంలో అలాగా ఈ సీసాలోనే వెళ్ళక అలాగా అంత పెద్ద అనవసరం అలాగే శరీరం ఉంది ఈ శరీరం అవ్యక్తం ఏమిట అవ్యక్తం అవా వెళ్ళి వెళ్ళి వెళ్ళి అవ్యక్తం ఏమిటా వ్యక్తం అంటే శరీర ఇగ ఇయ ఇగ అవ్యక్త శబ్దానికి అర్హత ఉందా శరీరానికి లేదు కదా అని శయక ఓకే ఎందుకని ఎందుకు లేదు యావత స్పష్ట శరీరం వ్యక్తశబ్దార్హం అస్పష్టవచన స్థూ అవ్యక్తశబ్దీ ఎందుకంటే ఈ శరీరము స్థూలము ఫిజికల్ కంటి కనబడుతుంది చేత్తో పట్టుకోవచ్చు దీన్ని అటువంటి ఈ శరీరము మరింత మీరు మనకి స్పష్టంగా తెలుసుకోండి ఏమని వ్యక్తం అనొచ్చు దీన్ని అంటే కనపడుతున్నది కనుక వ్యక్తము అంటే బాగుంటుంది వ్యక్తం శరీరం వ్యక్తం శరీరం అనాలి కానీ అవ్యక్తం శరీరం అనకూడదు వ్యక్తం అంటే బాగుంటుంది అవ్యక్తం అంటే అర్థం ఏంటి ఏది స్పష్టముగా తెలియదో అది వెరాజ్ ఈ శరీరం అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కాబట్టి అవ్యక్త శబ్దాన్ని శరీరంతో మూడిపెట్టకూడదు ఆ మ్యాచింగ్లో యోగ్యత ఉండాలి యోగ్యత లేదు అని శంక అత అత ఉత్తర ఉచ్యతే అత అంటే దీని మీద దీని ఈ శంకని బట్టి సమాధానం చెప్పబడుతోంది ఉత్తరం అంటే రిప్లై ఇయ్యబడుతోంది ఏమిటి రిప్లై సూక్ష్మంతు తదర్హత్వా సూక్ం ఓకే సూక్ష్మం కారణాత్మనా శరీరం వివక్ష్యతే సూక్ష్మ అవ్యక్తశబ్దాహత్వా ఇక్కడ శరీర శబ్దానికి సూక్ష్మశరీరము అని అర్థం సూక్ష్మశరీరమును అవ్యక్తమని చెప్తాం ఎందుకంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరం నుంచి పుడుతుంది ఇదొకటి చాలా గొప్ప సైన్స్ దీంట్లో ఉన్నది భారత తత్వశాస్త్రంలో సైన్స్ యొక్క ప్రిన్సిపల్స్ అన్నీ ఉంటాయి టెక్నాలజీ ఉండదు టెక్నాలజీ ఉండదు సైన్స్ ఉండదు ఇప్పుడు రామాయణం తీస్తే విమానము ఎగురుట ఆ మాటలు ఉంటాయి కానీ టెక్నాలజీ ఉండదు సైన్స్ ఉంటుంది సైన్స్ అంటే బేసిక్ ప్రిన్సిపుల్స్ని అనౌన్స్ చేయడమే ఇక్కడ మీకు సైన్స్ చూపిస్తే చూడండి సూక్ష్మ శరీరము స్థూల శరీరమునకు కారణము కారణాత్మన అంటున్నారు కదా అంటే సూక్ష్మ శరీరం నుండి స్థూల శరీరం పుడుతుంది మనకేమనిపిస్తుంది శరీరం పుట్టి దాంట్లో ప్రాణం పుట్టి దాంట్లో ఆత్మ పుట్టిందనిపిస్తుంది నాట్ లైక్ దాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ కాబట్టి సూక్ష్మం నుంచి స్థూలం పుడుతుంది అని చెప్పినే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే మరణించే సమయంలో మీరు ఏ ఏ సంకల్పాలు వాసనలు కలిగి ఉంటారో మీకు నెక్స్ట్ బాడీ అలాంటి బాడీ వస్తుంది అని చెప్పారు ఇప్పుడు ఉన్న బాడీ పోయింది ఇది పోయి ఇది పాడైపోయిందిగా చిరిగిపోయిన చొక్కా పాడి అంటే వాసాంశి జీర్ణ చిరిగిపోయిన చొక్కా కూడా అటుకులు వేసుకుని అటు కుట్టుకోవచ్చు నాకు చొక్కా ఉంది కాల దగ్గరికి చిరిగిపోయాను ఎందుకంటే చొక్కా బాగుంది సరిగ్గా మెత్తగా ఉన్న హండ్రెడ్ పర్సెంట్ కాతను సో ఇప్పుడు కాలం దగ్గర ఎవరితో వచ్చాడు మా మా మిత్రులు ఒక ఆయన స్వామి ఆయన ఏ చొక్కాలు లేని వాడికి చొక్కాలు బీరువాళ్ళు మూటలు కట్టు పెట్టుకుని ఈ పాత మొక్క తొందరకు తిరుగుతాం వేషాలు వేస్తున్నాం తీసేయి కొత్త చొక్కా ఆయన చెప్పారు సరే ఇంక ఈ పూటకు అయిపోయింది కదా రేపు చూద్దాను అండి అని మళ్ళీ ఇంకోవచ్చు మళ్ళీ ఇంకో అయితే చొక్కా తుడుకుంటున్నాను ఆయన ఏం చేశాడంటే ఒక నువ్వు నేను చెప్పిన కదా నీ సంగతి నేను చూస్తానండు అని కాళ్ళకు పుట్టుకుని ఇలా కింద గే దింపేసాడు ఆయన దింపేస్తే అది చేసి ఏంటి అప్పుడు తీసుకెళ్ళి పదేసి కొత్త చొక్కా తొక్కోడమైంది సో అలాంటి చొక్కా ఈ దేహం ఈ అతుకులు వేసి ఉపయోగపడేది కాదు ఇంకా ఆ స్థితి వచ్చేసిన అతుకులన్నీ అయిపోయాయి అతుకులు వేయడం అతులన్నీ అయిపోయాయి ఇంకా పూర్తిగా విరిగిపోయింది అప్పుడు ఏం చేస్తుంది సూక్ష్మ శరీరం దాన్ని బిజిపెట్టేస్తుంది ఇంకో శరీరాన్ని తెచ్చుకుంటాయి ఆ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది ఈ సూక్ష్మ శరీరం నుంచి పుడుతుంది దేవుడు దేవుడు ఏమీ చేయడు ఆయన ఏం చేయడు దేవుడు వీళ్ళందరికీ శరీరాన్ని డిసైడ్ చేస్తూ కూర్చుంటాడు అనుకుంటున్నారా ఈ ఓండు అవ ఈ దేవుడు ఇది సెమిటిక్ దేవుడు కాదు దేవుడు ఇక్కడ దేవుడు భిన్నంగా ఉంటాడు ఇక్కడ దేవుడు ఉపాయమే తప్ప లక్ష్యం కాదు ఇక్కడ ఇక్కడ దేవుణ్ణి మీరు పూజిస్తారు రాముణ్ణి పూజిస్తారు రాముణ్ణి పూజిస్తే ఎందుకు రాముడి పూజ అంటే రెండు రకాలు ఏవో కోరికలు తీరడానికి అంటే దేవుడు ఉపాయమయ్యాడా ఉపేయమయ్యాడా ఉపాయమైనా అవునా కాదని కోరికలను విడిచిపెట్టి రాముడిని పూజిస్తున్నాము అప్పుడు అప్పుడు ఉపాయమే ఎందుకని అప్పుడు అంతఃకరణ శుద్ధి ఆత్మ సాక్షాత్కారం ఈ రాముడు ఉండడు ఇంకా సాక్షాత్కారం వచ్చేప్పుడు ఇది రాముడు ఉండడు ఆత్మ ఉంటుంది కాబట్టి దేవుడు ఎప్పుడు ఉపాయమే ఇది ద మీన్స్ నెవర్ ద ఇది భేదపూర్వకంగా ఉపాసన చేసే దేవుడు ఈ ఆల్వేస్ ద మీన్స్ ఓన్లీ నెవర్ ద గోల్డ్ కామన్ ఉన్నప్పుడు మెయిన్సే కామన్లో లేనప్పుడు మెయిన్సే వేరే ఫర్ సెనిటిక్ రిలిజియన్స్ గాడ్ ఈస్ ది గోల్ దేట్ వాళ్ళకంతా ఊటా ఉంటుంది వాళ్ళ థింకింగ్ సరిగ్గా ఉండడం ఫస్ట్ సో ఇక్కడ సూక్ష్మ శరీరము నుండి స్థోమ శరీరం పుడుతుంది ఇప్పుడు ఇక్కడ వీడి భావనలు ఎలా ఉంటాయో ఎంఎం వాటి స్మరం భావం ఆ టైంలో ఎటువంటి భావనలు ఉంటాయో అదే అదే జన్మ వస్తుంది ఆ టైంలో కొబ్బరికాయలు అవి లెక్క పెట్టుకుంటూ కొబ్బరికాయ దింపు అవే ఆలోచిస్తూ కూర్చున్నాడు అనుకోండి మళ్ళీ మళ్ళీ జన్మలో వీడు ఆ కొబ్బరి చెట్టులో పురుగు పుడతాడు ఆ కొబ్బరికాయని ఆశిస్తున్న పురుగుహటం కొబ్బరికాయని ఆశించి పురుగుహటు ఉంటుంది ఆ పురుగై పుడతాడు లేదండి మహాపుణ్యం చేస్తున్నాడు అంటే కొబ్బరికాయల గుమాస్తా అవి పుడతాడు కొబ్బరికాయల గుమాస్తా ఒకటి ఉంటాడు అది ఏది పుడతాడు మనిషే పుట్టడం మహాపుణ్యం సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం వస్తుంది మంచి పావుతుంది కాబట్టి ఇక్కడ సూక్ష్మ శరీరము కంటి కనపడదు స్థూల శరీరానికి కారణం కారణం ఎప్పుడూ అవ్యక్తమే కారణాన్ని మీరు అవ్యక్త శబ్దంతో నిర్ధారించవచ్చు ఈవెన్ బంగారము కూడా అవ్యక్తమే బంగారపు కడ్డీ కనపడుతుంది బంగారపు బిస్కెట్ కనపడుతుంది కానీ బంగారము ఇన్ ఇట్ సెల్ఫ్ అవ్యక్తం ఈ మాలిక్యూల్ ఆఫ్ గోల్డ్ అది అవ్యక్తంగానే ఉంటుంది కారణము అవ్యక్తము కాబట్టి ఇక్కడ శరీరం అంటే సూక్ష్మ శరీరము విచ్ ఈస్ ది కాజ్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ ఇది ప్రిన్సిపుల్ ఈ ప్రిన్సిపుల్ నుంచి ఒక కరాలది చెప్తారు మీరు గమనించండి వెరీ ఇంపార్టెంట్ కరాలని ఎవ్రీ డిసీజ్ బిగిన్స్ ఇన్ ది మైండ్ మనస్సులోనే డిసీజ్ బిగిన్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అంటే టు సమ్ఎక్స్టెంట్ మీరు దాన్ని మీ పాజిటివ్ సెన్స్ మీరు తీసుకునే దాన్ని వాడుకోవాలి ఉదాహరణకి నాకు నాకు బ్యాక్ పెయిన్ ఉన్నది లో బ్యాక్ పెయిన్ ఉన్నది అని డిక్లేర్ చేశారని పండే డిక్లేర్ చేస్తే మరి ఇది మీరు అర్థం చేసుకోవాలి మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేసుకోండి మీరు గూగుల్లో ఏదో చూసుకుని మీరు చూసుకోండి అమెరికాలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈ సైకలాజికల్ అని వాళ్ళు ఒక పేపర్ పబ్లిష్ చేశారు బ్యాక్ పెయిన్ సైకలాజికల్ ఉంటుంది మెయిన్లీ దాంట్లో కొంత ఫిజికల్ ఉంటుంది అసలు ఫిజియలాజికల్ సైకలాజికల్ విడదీయడం చాలా కష్టం ఏదైనా ఒక మాలిక్యూల్ వేసుకుంటే అది మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది మాలిక్యూల్ ఆల్కహాల్ ఈజ్ ఎ మాలిక్యూల్ వాడు మైండ్కి ఎంత యూఫోరిగా ఫీల్ అవుతాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు వైన్ గివ్స్ హ్యాపీనెస్ వైన్ లో ఏముంటుంది ఆల్కహాల్ ఉంటుంది దట్ ఈస్ ది దట్ ఈజ్ ది మాలిక్యూల్ దట్ గివ్స్ యూ హ్యాపీనెస్ విచ్ ఈజ్ ఎ మెంటల్ ఫినోమిన ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే దైండ్ ఈజ్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే మాలిక్యూల్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పిన మైండ్లో డిసీజ్ ఆరంభం బ్యాక్ పెయిన్ ఏంటనుకోండి బ్యాక్ పెయిన్ ఈజ్ ఏ సైకలాజికల్ థింగ్ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దాట్ బ్యాక్ పెయిన్ లేదన్నట్టుగా మీరు మీరు మీ పనులు మీరు చేసుకోండి కొద్దిగా యోగాభ్యాసం చేయండి బ్యాక్ పెయిన్ లేదు ఏదో చిన్న పెయిన్ ఉంటే ఉంటుంది మనం బ్యాక్ పెయిన్ అని చెప్పేసి అలాగా ముద్దలా కూర్చోవడం కాదు లేచి మన మనం చేసుకుంటూ కొంచెం ధ్యానం అది చేయటం యోగాది చేస్తే యూ యూ థింక్ యూ స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్ ఇట్ విల్ బో లేదు నాకు బ్యాక్ పెయిన్ ఉంది అని అనిపిస్తుంది అనిపించిన వెంటనే మీరు కనుక ఇన్స్టిట్యూట్ ఫర్ బ్యాక్ పెయిన్ అని ఒకటి ఉంది ఉన్నాయి బ్యాక్ పెయిన్కి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి బ్యాక్ పెయిన్ సెల్ఫ్ ఈజ్ ఏ ఈజ్ ఏ సైకలాజికల్ థింగ్ ఇట్ ఇస్ దానికి ఇన్స్టిట్యూట్లు ఏమిటి సరే వీరు అక్కడికి వెళ్ళారనుకోండి కూడా వెంటనే ఓ ఫైల్ ఓపెన్ చేస్తారు ఆ ఫైల్లో మీ వంశము అన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి మీ తాతగారి పేరేమిటి ముత్తాత గారి పేరేమిటి మీ అమ్మగారికి ఎప్పుడైనా డైబెటీస్ వచ్చిందా మీ తాతగారికి హార్ట్ వచ్చిందా ఇవన్నీ అడుగుతాయి ఏం చెప్పమంటారు ఓ పాతికి ప్రశ్న అవన్నీ ఫిలప్ చేసి నాలుగు రూపాయలు కడితే క్యూలో కూర్చోబెడతారు వాడు ఏమైనా బ్యాక్ పెయిన్ అవి ఏదో వస్తుంది ఏదో లాటిన్ పేరు ఉంటుంది అది రాసింది రాసి వాడేమి మీ బ్యాగ్కి ముట్టుకోండి కూడా ముట్టుకోడు ఏం కొడుకు కొంత మసాజ్ చేసి పంపించదు కదా అదేం చేయడు కొంచెం ఆయిల్ రాసి అంత రాజీనామా ఏదో రాసి మసాజ్ చేస్తే కొంత ఇంటికి సుఖంగా వస్తున్నాడుగా అలాగే చేయడు ఎంఆర్ఐ అని రాస్తాడు మ్యాగ్నెటిక్ రిజలన్స్ ఇమేజింగ్ అని ఎంఆర్ఐ అంటే మిమ్మల్ని ఒక టర్నెల్లోకి పట్టుకెళ్తారు అసలు ఆ టర్నెల్లోకి వెళ్తూ ఉండగానే వీడికి సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్డ్ అయిపోతాడు నోబడి కానీ ఫీల్ కంఫర్టబుల్ ఉంది టర్నల్ సో మచ్ సో అమెరికాలో అయితే ఓ స్విచ్ వీడి చేతికి ఇస్తారు ఇంకా నా వల్ల కాదు ఈ టర్నల్ వాళ్ళు బయటికి లాగేస్తారు ఇండియాలో అది కూడా ఇవ్వరు టర్నల్లోకి తోసేసి వీడి పని వీడు మొదలు పెడతారు వాళ్ళెక్కడికి సేపు ఆ టర్నల్లో రూపాయలు ఫీజు తీసుకుంటాడు ఇంటికి వస్తాడు ఇప్పుడు ఇంకా వీడి రోగం ఫిక్స్ అయింది ఇంకా ఈ జన్మ కలిపోదు అయిపోయింది ఇంకా ఇంకా వీడి రోగం ఫిక్స్డ్ అయ్యారు ఎందుకని ఇటు ఫిక్స్డ్ ఇంది మైండ్ డెడ్ ఫోర్ ఇటు ఫిక్స్డ్ ఉంది బాడీ డిసీజ్ ది ప్రిన్సిపల్ ద డిసీజ్ బిగిన్స్ ఇన్ ది మైండ్ అంటే నేను పెద్దవాన్ ఇంకా రోగాలు వచ్చేస్తాయి ఓకే ఇంకా ప్రారంభం అవుతుంది ఏదో వస్తూ ఉంటాయండి నాకే రోగమో రాదు దేహానికి వచ్చి ఏదో వస్తూ ఉంటుంది ప్రారంభాహయంగా వచ్చినప్పుడు దాన్ని మందు ఏదో పడవచ్చు అని ఒక రకమైన ఇండిఫరెన్స్ తోటి మీరు ఉండండి యూ విల్ రిమైన్ మోస్ట్లీ హెల్దీ ఏదో రోగం తప్పదు కాబట్టి ఈ ప్రిన్సిపుల్ సూక్ష్మ శరీరము నుండి స్థూల శరీరము పుట్టుము అనే ప్రిన్సిపుల్ని మీరు ప్రాక్టికల్గా అనుభవానికి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది You live as though the body doesn't exist, as though, not the body doesn't exist until the tapo up, as though. I am not sure how to do this, I am not sure how to do this, I am not sure how to do this. So, if you are not sure how to do this, you are not sure how to do this. It's a great principle. అది అది మెయిన్ టాపిక్ ఇక్కడ కాదు బట్ స్టిల్ దట్ ఇస్ ది కరా కంటిన్యూ ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణ పూర్ణము దక్ష్యే దక్ష పూర్ణాయ పూర్ణమే వాశష్యే శాంతి శాంతి శాంతి శ్రీ గురుగ్ నమ హరి ఓం ద్రీకృష్ణా నమస్తే